ను అనుసంధానం చేసేటప్పుడు ఈ నిర్ణయ క్రమాన్ని జాగ్రత్తగా అందించుకోవాలన్నా తత్వాతీత పరాత్మాహం మధ్యాతీతర శివ మాయాతీత పరం జ్యోతి అహమేవాహమైనా నువ్వెప్పుడు తత్వానికి అతీతంగా చూడటం రావాలి అరతత్వం మధ్యాతీత పరశివ శివతత్వానికి పరంగా చూడ అతీతంగా చూడడం రావాలి జ్యోతి అంతటా ఉన్నటువంటి జ్యోతిర్మండలం ఏదైతే ఉన్నదో ఆ జ్యోతిర్మండలానికి అవతల చూడడం రావాలి నీకు పరంజ్యోతి పరతత్వము పరశివము పరంజ్యోతి అనేటటువంటి ప్రతిపాదనని చేసింది ఈ ప్రతిపాదనలో పరబ్రహ్మ నిర్ణయం ఈ సూచనలో పరబ్రహ్మ నిర్ణయం ఈ సూచనలో కేవలాత్మ నిర్ణయం జాగ్రత్తగా ఈ అద్వైతవాది ఎప్పటికైనా సరే ఈ కేవల ఆత్మ నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతాడు అంటే మిగిలినటువంటి వాళ్ళకి అంత దూరం కేవలత్మ నిర్ణయం దాకా తెలుసుకునే అవకాశం లేదు ఒక అద్వైత అయమాత్మ బ్రహ్మం అనేటటువంటి జీవన్ ముక్కుడు ఎవరైతే ఉన్నారో అతడికి మాత్రమే ఈ కేవలత్మ నిర్ణయం అవుతుంది కేవలాత్మ నిర్ణయం అయిన వాళ్ళు మాత్రమే కైవల్య మార్గంలో నిరసించగలిగి పరబ్రహ్మమును నిరసించగలిగి అఖండ ఎరుకను నిరసించగలుగుతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా జాగ్రత్తగా గమనించాలన్న అలా గమనిస్తేనే ఇది నిర్ణయం అవుతుంది తెలియబడుతుంది పరబాహ్యం అందు కేవల కూడా లేదు అస్తి నాస్తి కోద నిర్ణయో నాస్తి సర్వదా జాగ్రత్తగా గమనించాలి సరకం మళ్ళీ చదువుతాను స్వామి ఆత్మాతీతం కేవలాత్మ స్తి నాస్తి నిర్ణయో తాత్పర్యము అద్వితీయము అచల పరిపూర్ణ స్వరూపము ప్రకృతి ద్వయము గల పరబ్రహ్మమునకు అతీతమైనది అట్టి కేవలాత్మకు శరీర ఆత్మలు లేవని ఎవడు తెలుసుకొనో అచల స్వరూపులకు ఏ ఏర్పాటులు లేవని భావము జాగ్రత్తగా గమనిస్తే ఆ అచల స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ పరబాహ్య నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నిర్ణయం బాగా తెలిసి ఉంటుంది జాగ్రత్తగా ఆవరణ రహితులైనటువంటి వాళ్ళ దగ్గర ఈ నిర్ణయాన్ని సరిగా పొందాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే ఆవరణ రహితులై ఉంటారో వారికి మాత్రమే అశరీర పద్ధతిగా మాత్రమే ఈ నిర్ణయం సాధ్యం అంటే ఆత్మాతీతం కేవల ఆత్మ అన్న విషయంలో ప్రబోధ కనబడుతుంది కేవల ఆత్మ నిర్ణయం దేహో నాస్తి కదాచన అన్నప్పుడు అష్టతను నిరసన కనబడుతుంది ఆ తర్వాత అస్థి నాస్తితికోవేద అన్నప్పుడు షోడశ అవస్థల నిరసన కనబడుతుంది నిర్ణయో నాస్తి సర్వదా ఆ శరీరం నిర్ణయం ఏ రకమైన శరీరము లేదు మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు జాగ్రత్తగా శాస్త్రం బు చలన కారణం ఉపదేశు శాస్త్రం అవసరమా కాదా శాస్త్రజ్ఞానం అవసరమా కాదా అవసరమే ఎందుకని అసలు అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు నాడాంధకారంలో ఉన్నప్పుడు ఏదో చిరు వెలుగు తప్పక అవసరమే కదా చిరు వెలుగే లేకపోతే ఎలాగా విణుగురు పురుగైనా అక్కడ స్వయం ప్రకాశకంగా నీకు వెలుగు చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు గాఢాంధకారంలో అర్ధరాత్రి సూర్యోదయం అవమంటే అవుతుందే అవదు కదా కాబట్టి అర్ధరాత్రి గాఢాంధకారమైన అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు శాస్త్రజ్ఞానం అనేటటువంటి దివ్యని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే మిట్ట మధ్యాహ్నం కూడా చేతిలో దీపం పట్టుకుని ఎవరైనా ప్రయాణం చేస్తున్నారా ఏమయ్యా చేతిలో దీపం ఎందుకు పట్టుకున్నవా అంటే దారి దారి చూడడం కోసం అంటే దారి చూడడానికి పైన మెట్టన జాన సూర్యుడు వెలుగుతూ ఉంటే